श्री जीसस् क्रैश गन तचक आये ओकर टू कमा रे दिव्य प्रबोधा मन के मोसस् गारी टेन कमांट्स लाग श्री जीस गारी टू कमांट्स उदे मोटमोदी लव दई सैल् वित् आल दार रेडव दव दैबर् लाइक యు లవ్ దై సెల్ఫ్ మొట్టమొదటిది ఏంటంటే నిన్నువు నీ యొక్క పూర్తి ఆత్మతో పూర్తి హృదయంతో ప్రేమించుకో తర్వాత నీ పొరుగువాడిని కూడా నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు అది రెండవ కమాండ్మెంట్ కమాండ్మెంట్ అంటే దివ్యమైన ఆదేశము చేసి తీరవలసింది కమాండ్మెంట్ చేసే తీరాలి వేరే మార్గమే లేదు ఇది సందేశం కాదు ఆదేశం కమాండ్మెంట్ మోజస్ గారి టెన్ కమాండ్మెంట్స్ లాగా జీసస్ గారి టూ కమాండ్మెంట్స్ జీసస్ యొక్క పూర్తి ఆదేశాన్ని మనకు అందిస్తాయి మనం ఏం చేయాలో వాటిని అందిస్తాయి రెండు కమాండ్మెంట్స్ ఏం చేయాలి మొట్టమొదటిగా మనల్ని మనం ప్రేమించుకోవాలి పక్కవాళ్ళని కాదు మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంటి మన ముఖాన్ని మనం ముద్దు పెట్టుకుంటామా మన చేతులని కాళ్ళని మన పొట్టని మనం ముద్దు పెట్టుకుంటామా మనం అంటే మన శరీరం కాదు మనమంటే మనం ఆత్మ మన ఆత్మ గురించి మనం తెలుసుకోవడమే ఆత్మలో మనం తల్లీనమై ఉండడమే అదే మనల్ని మనం ప్రేమించుకోవడం మనల్ని మనం ఆలింగనం చేసుకోవడం అంటే ధ్యానంలోనే మనల్ని మనం ఆలింగనం చేసుకుంటాం మనల్ని మనం చుంబనం చేసుకుంటాం మనల్ని మనం కౌగలించుకుంటాము మనల్ని గురించి మనం తెలుసుకుంటాము అందులోనే మనము నిమగ్నమై ఉంటాము ధ్యానమే మొట్టమొదటి కమాండ్మెంట్ ధ్యానము అనే పదము ఆయన ఉపయోగించలేదు కానీ చెప్పిందంతా ధ్యానం గురించే కానీ ప్రస్తుతం ఉన్న క్రిస్టియానిటీలో అనేది మరుగున పడిపోయింది ప్రేమించడమే అదే అనుకున్నారు కానీ తనను తాను ఎలా ప్రేమిస్తాడో అన్న ఆ యొక్క జీసస్ యొక్క ఆ క్లాసులన్నీ ఎగిరిపోయాయి ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి జీసస్ని కాదు జీసస్ ఎప్పుడు తనని ప్రేమించమని ఎవరిని చెప్పలేదని ఏ కృష్ణుడు తన మీద భక్తి చూపించమని అడగడు ఏ జీసస్ క్రైస్టు తన మీద తనను ప్రేమించమని ఎవరు అడగడు ఎవరిని వారు ప్రేమించుకోవాలి ఉద్ధరేదాత్మానాత్మానం మనల్ని మనం ప్రేమించుకుంటేనే మన ప్రగతిని మన శాంతిని మన ధర్మాన్ని మన వ్యక్తిగత జీవితాన్ని మనం ప్రేమించుకుంటేనే మనల్ని మనం ప్రేమించుకున్నట్టు లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ చూసారా ఎంత అద్భుతంగా చెప్పాడు ఇంతకన్నా అద్భుతంగా ఎవరైనా చెప్పగలరా అసంభవము లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ నేను పూర్తి నీ యొక్క నీ యొక్క సమయంతో నీ యొక్క శక్తియుక్తులతో నీ యొక్క పూర్తి చాతుర్యంతో నిన్ను నువ్వు ప్రేమించుకో నీ పూర్తి బుద్ధి కుశలతతో నిన్ను నువ్వు ప్రేమించుకో నీ గురించి నువ్వు ఆలోచించు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు ఎందుకు పుట్టావు ఎందుకు పెరుగుతున్నావు చనిపోతున్నావు ఎక్కడికి వెళ్తావు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ యు బీవ్ విత్ యువర్ సెల్ఫ్ అదే మెడిటేషన్ కనుక యు లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దాట్ అంటే దానికి అర్థం మన ఆధ్యాత్మిక ప్రగతి మీద మను దృష్టి సారించడము ఆధ్యాత్మిక ప్రగతి అనేది మూడిటి ద్వారా వస్తుంది ఒకటేమో ధ్యానము రెండవదేమో స్వాధ్యాయము మూడవదేమో సజ్జన సాంగత్యము ఈ మూడిటి మీద మనం దృష్టి సారించడమే మనల్ని మనము పూర్తిగా ప్రేమించుకోవడము ఈ మూడు ద్వారా మనం మనల్ని మనం ఏదైనా ఈ మూడింటిని ప్రతి పొరుగు అందించడమే పక్క ప్రేమించడం అవుతుంది అంతేకాని వాళ్ళకి కేవలం రొట్టెముక్కలు ఇవ్వడం కాదు వాళ్ళకేదో బట్టలు ఇవ్వడం కాదు అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ మనిషి ఆ రొట్టెముక్క ద్వారానే జీవించడు మనిషి యొక్క దేహము దొట్టెముఖ ద్వారా జీవిస్తుంది కానీ మనిషి ఆ దొట్టెముక్క ద్వారా జీవించడు పక్క వాళ్ళని పొరుగు వాళ్ళని మనం ప్రేమించాలి మన ప్రేమ వాళ్ళని పునరుజ్జీవితము చేస్తుంది మన పట్ల ప్రేమ పరుల పట్ల ప్రేమ మన పొరుగువారి పట్ల ప్రేమ కనుక వాళ్ళకి అందించవలసింది ప్రేమ అంటే ఈ యొక్క రొట్టెముక కాదు అంటే వాళ్ళకి ధ్యానం నేర్పించడము వాళ్ళకి స్వాధ్యాయం నేర్పించడము వాళ్ళకి సజ్జన సాంగత్యం ఇవ్వడం అదే పొరుగువారిని ప్రేమించడం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వచ్చిన ప్రతి కూడా మొట్టమొదటిని కానీ ధ్యానం నేర్చుకుని రెండవ రోజు అందరికీ ధ్యానం నేర్పిస్తారు ధ్యానం నేర్పించడమే పొరుగు పట్ల ప్రేమ ధ్యానం చేయడం చేయడమే మన పట్ల మన ప్రేమ లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ అండ్ లవ్ దై నేబర్ లైక్ యూ లవ్ దై సెల్ఫ్ ఈ రెండు కమాండ్మెంట్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారికి కానీ ప్రపంచం మొత్తం కానీ సృష్టిలో ఎవరికి ఎక్కడున్నా కానీ అందరికీ ఇవి రెండు ఆదేశములు సందేశములు కాదు ఆదేశములు అంటే కమాండ్మెంట్ డౌ షాల్ డూఇట్ కనుక జీసస్ గ్రైస్ట్ గారు చెప్పిన లవ్ అంటే ధ్యానమే అని తెలుసుకుందాము మెడిటేషన్ ఈజ్ లవ్ ధ్యానమే ఆ యొక్క ప్రేమ అంటే చుంబనము కౌగలింత ఇవే ప్రేమ యొక్క చిహ్నాలు లేతే నోట్లో ఏదన్నా పెట్టడము వాళ్ళకి రొట్టె అందించడము నోట్లో పాలు పోయడము దేహ పోషణ చేయడము అది ప్రేమ కాదు ఆత్మని పోషించవలే అది ప్రేమ నీను రెడ్డి అయితే నా పక్కింటి వాడు ఒక అమ్మ అయితే వాడిని నేను ప్రేమించను పక్కన విజయవాడలో ఎక్కడో రెడ్డి ఉంటే వాడిని ప్రేమిస్తాను పొరుగు ప్రేమించవయ్యా అన్నాడు జీసస్ క్రైస్టు వాడు ఎవడైనా సరే వాడు హిందూ అయినా ముస్లిం అయినా జూ అయినా పొరుగు వాడు ఎవడు ఉంటే ప్రేమించాలి పొరుగు వాడని మనం ప్రేమించాం ఎక్కడో మనవాడని మనం ప్రేమిస్తాం మనం ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి మర్చిపోండి మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైతే ఉన్నారో నిన్ను రోజు కలుసుకుంటున్నారో ఎవరైతే కలుసుకుంటున్నారో వాళ్ల పట్ల ప్రేమించండి వాళ్ళకి ధ్యానం నేర్పించండి వాడు నల్లవాడా తెల్లవాడా అనవసరము పొరుగువాడు అంతే మన మనతో పాటు జీవిస్తున్నవాడు మన పక్కనే ఉండి జీవిస్తున్నవాడు వాళ్ళకి ధ్యానము నేర్పించండి వాళ్ళకి ఆత్మ పదార్థం గురించి తెలియజేయండి మనమంతా దేవుని బిడ్డలమని ఆ సందేశాన్ని ఇవ్వండి ఇదే పొరుగువాడి పట్ల ప్రేమ రొట్టెముక్క ఇద్దాం కానీ ఆ రొట్టెముక్క ద్వారానే ఆ ఆత్మ జీవించదు జ్ఞానం ద్వారా ఆత్మ జీవిస్తుంది మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ చూశారా ఎంత చక్కటి పదమో ఎంత చక్కటి వాక్యము కనుక మ్యాన్ ఈజ్ నాట్ జస్ట్ బాడీ ఇఫ్ ఈజ్ జస్ట్ బాడీ హీ విల్ లివ్ జస్ట్ బై ద బ్రెడ్ కానీ మానవుడు ఆత్మ పదార్థము దేవుని బిడ్డ దివ్య లోకాల నుంచి వచ్చిన ఆత్మ పదార్థము ఆత్మ పదార్థానికి పోషణ అనేది జ్ఞానము ధ్యానం సహృదయత జీసస్ క్రైస్ట్ ఇంకోటి ఏం చెప్పాడంటే నువ్వు దేహ పోషణ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు దాని గురించి తక్కువ ఆలోచించు ఆత్మ పోషణ గురించి ఎక్కువగా ఆలోచించు వాట్ గోస్ ఇన్ ద మౌత్ దట్ డ్ నాట్ డిఫైడ్ ఐత్ పర్సన్ వాట్ కమ్స్ అవుట్ టు ద మౌత్ దట్ డిఫైడ్ అయితే పర్సన్ నీ దేహంలోకి ఏది వెళ్తుందో అది ఆత్మని ఎప్పుడూ చెడుపు చేయదు నీ నోట్ నోట్లోంచి ఏది బయటకు వస్తుందో అదే ఆత్మని చెడుపు చేయగలదు లేదా మంచి చేయగలదు నీ యొక్క వాక్ క్షేత్రం మీద చక్కటి ఆ యొక్క పాటించు వాక్ యొక్క దివ్యమైన ఆ యొక్క మహత్వని ఆయన చాటి చెప్పాడు నోట్లోంచి ఏది వస్తున్నా జాగ్రత్తగా రాని నోట్లోకి ఏది పోతున్నా అంత జాగ్రత్త అవసరం లేదు నోట్లోకి పోయేది దేహంలోకి పోతుంది నోట్లోంచి బయటకు వచ్చేది ఆత్మని చెడుపు చేస్తుంది లేదా మంచి చేస్తుంది సత్యవాక్కులే ఎప్పుడూ పలుకు అసత్య వాకులు దేహం ఈ సమాజం చెప్పినట్లు చేస్తే మనకి నోటి నుంచి కానీ ఆ దివ్యం యొక్క దివ్య ధర్మం దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మన నోటి నుంచి సత్యవాక్కులే వస్తాయి కనుక సత్యవాకులే పలుకు అని ఆయన చెప్పాడు వాట్ కమ్స్ అవుట్ టు ద మౌత్ దట్ డిఫై పర్సన్ ఒక ఉదాహరణకు ఒకసారి జీసస్ క్రైస్టు పదకొండేళ్ల పిల్లాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా అరవై డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళు వాళ్ళందరికీ చెప్తున్నాడు ప్రబోధాలు ఇస్తున్నాడు ఒక చిన్న కుర్రవాడు పరికెత్తుకుంటూ వచ్చాడు జీసస్ క్రైస్ట్ నీ తల్లి నేను పిలుస్తోంది అన్నాడు ఈయనన్నాడు ఎవరి నా తల్లి ఎవరినా తండ్రి దేవుని రాజ్యం కోరు కొరకు తహతహలాడేవారే నా తల్లి నా తండ్రి అన్నాడు చూశారా అది సత్య వాక్ అంటే నోట్లోంచి ఏ మొక్క వచ్చినా కూడాను అది పూర్ణ సత్యంతో కాస్మిక్ సత్యంతో బ్రహ్మాండమైన ఆ యొక్క సృష్టితో అనుసంధానం కలిగే ఉండవలే అలా కలిగి ఉండకపోతే అది మనల్ని హించపరుస్తుంది చెడు చేస్తుంది డిఫైల్ ఎత్తే పర్సన్ అన్నాడు ఆయన కనుక వాక్క్షేత్రం అన్నది చాలా ముఖ్యము पिराचुअल सोसईटी मटर्षेम गुरी एंत विवर का चपबड़ी मन नोट मटल चाल कंट्रोल उग्रे कीनने मरुकसार मैं चुप्क वाट गो इंटू दउथ दट डिफाइड पर्सन बट वाट कम दउथ दट पर्सन इधी जीसस् गारी अदुतम प्रबोधम वाक्त्र మొట్టమొదటిగా మనం ధ్యానక్షేత్రం గురించి తెలుసుకున్నాము సీకి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విథిన్ అన్లెస్ దూ ఐస్ బికమ్ వన్ యూ కెన్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇదంతా ధ్యానక్షేత్రం తర్వాత ఆయన పొరుగువాడి గురించి చెప్పాడు అంటే కర్మక్షేత్రం కురుక్షేత్రం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే పొరుగువాడి పట్ల మనం పట్ల మనం ఏం చూసుకున్నామో వాళ్ళకి అదే కలిగించాలి దూ కమెండ్మెంట్స్ పొరుగువాడితో ఎలా జీవించాలి అని చెప్పేసి తర్వాత నోట్లోంచి మాటలు ఎలా రావాలి దివ్యమైన వాకులే రావాలి వాక్క్షేత్రము ఫస్ట్దేమో ధ్యానక్షేత్రము రెండవదేమో ధర్మక్షేత్రము అంటే ఏం చేయాలో మూడవదేమో వాక్క్షేత్రము ఎలా మాట్లాడాలి అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ గారు ఎన్నో విషయాలు చెప్పారు ఎవరైతే ప్యూర్గా ఉంటారో త్రికరణ శుద్ధి కలుగుంటారు దేవుని రాజ్యం వాళ్ళది అని చెప్పారు బ్లెస్డ్ ఆర్ దే హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దేర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ చూసారా బ్లెస్డ్ ఆర్ దే హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ దేస్ ఎవరైతే త్రికరణ శుద్ధి కలుగుంటారో మనస వాచ కర్మణ ఏకంగా ఉంటారో దేవుని రాజ్యం వాళ్ళదే వాళ్ళ స్వంతము మనసులో ఒకటి పెట్టుకుని నోట్లో ఇంకోటి పెట్టుకుని చేతుల్లో ఇంకోటి చేస్తే త్రికరణ శుద్ధి లేకపోవడం త్రికరణ శుద్ధి కలిగి ఉండే వాళ్ళే సిన్సియరిటీ అంట త్రికరణ శుద్ధి ప్యూర్ అట్ హార్ట్ ప్యూర్ ఇన్ హార్ట్ బ్లెస్ ఆర్ దే హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవరైతే త్రీకరణ శుద్ధి కలిగి ఉండరు వారిదికి వారు దేవుని రాజ్యము వారిది కాజాలదు అసంభవం స్వీకరణ శుద్ధి అనేది ప్రప్రథమంగా మనం సాధించుకోవాలి తర్వాత ధ్యానము తర్వాత జ్ఞాన పై పైలోకాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పాడు ఆయన ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్ దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయి అని చెప్పాడు ఈ భూలోకం ఒక్కటే మనకు కనపడే లోకం ఒకటే లోకము కాదు ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క బ్రహ్మాండంలో కోటాను కోట్ల లోకాలున్నాయి ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్ దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ మ్యాన్షన్ అంటే లోకం నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలున్నాయి భూలోకము భూవర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తప్పోలోకము కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి ఐ అండ్ మై ఫాదర్ హర్వణన్ కూడా చెప్పాడు నేను దేవుని బిడ్డాను కానీ నేను నా తండ్రి ఇద్దరం ఒకటే నేను పూర్ణాత్మ యొక్క అంశాత్మను కానీ ఈ అంశాత్మే పూర్ణాత్మ పూర్ణాత్మలోంచి వచ్చిన అంశాత్మ పూర్ణాత్మే రెండు వేరే వేరే కాదు ద్వైతము అద్వైతము రెండు చక్కగా కలిపి చెప్పాడు ఆయన సత్యము అద్వైతం సత్యము నేను వేరే నువ్వు వేరే సత్యము కానీ నేను నువ్వు అని ఒకటే సత్యము నేను వేరే నా తండ్రి వేరే సత్యము కానీ నేను నా తండ్రి ఇద్దరు ఒకటే అన్నది రెండూ సత్యమే ప్రతి జీవుడు ఇంకొక జీవుడికి భిన్నము కాని అభినము కూడా అంశాత్మ పూర్ణాత్మ కన్నా భిన్నము కాని అభిన్నము కూడా ఈ మూడు స్టేట్మెంట్సు ఈ మూడు సత్యాలు ఎంత అద్భుతమైన సత్యాలు ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్ అంటే జీవాత్మ పూర్ణాత్మ యొక్క బిడ్డ అండ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ ఈ యొక్క అంశాత్మ పూర్ణాత్మ రెండు ఒకటే అండ్ ఐ అండ్ యు ఆర్ వన్ నువ్వు నేను కూడా ఒకటే చూసారా జీవాత్మకి జీవాత్మకి ఏకత్వము జీవాత్మకి పరమాత్మకి ఏకత్వము పరమాత్మత్వంలోంచి పూర్ణాత్మలోంచి జీవాత్మ యొక్క ఆ సృష్టి ఈ మూడు స్టేట్మెంట్స్ కూడాను ప్రబోధాలు ప్రవచనాలు కూడాను మూడు చిన్న చిన్న యొక్క వాక్యాల్లో ఎంత అద్భుతంగా చెప్పాడో ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ ఆమ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ ఐ ఆమ్ యూ ఐ అండ్ యూఆర్ వన్ కనుక ఇదే ఏ కొంతమంది ద్వైతమని అద్వైతమని కొట్లాడుకుంటూ ఉంటారు ఏది అర్థం కాక ధ్యానమే చేయరు కానీ ఎక్కడ పుట్టారో ఏ ఫిలాసఫీకి పుట్టారో దానికోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు ధ్యానం చేయకుండా ధ్యానం చేయవలే అప్పుడు అన్నీ సత్యాలు అవగతమవుతాయి మధ్వాచార్యులు చెప్పినది ద్వైతమని శంకరాచార్య చెప్పిన అద్వైతమని వీళ్ళు వాళ్ళు కొట్టుకోకుండా ద్వైతము ఏ స్థితిలో చెప్పబడింది అద్వైతం ఏ స్థితిలో చెప్పబడింది అని అన్నీ మనము తెలుసుకుంటాము ధ్యానం చేయవలే మొట్టమొదటిగా చేయవలసింది మొట్టమొదటి చేయవలే సీ కీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈ రైటిస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ విల్ బి ఐడెంటిటీ అన్ని మనకి సమకూడతాయి వాడికి ఆయన ఐదు రొట్టెముకలను ఐదు వేల రొట్టెముకలుగా చేసి ఇచ్చాడు ఆకలితో అలమటించవలసిన పని లేదు ధ్యానికి యోగికి నీళ్ల మీద నడిచాడు సకల సిద్ధులు వస్తాయి ఏ తుఫాను అతన్ని వంచలేదు తుఫాన్ని ఆగిపో అంటే తుఫాన్ ఆగిపోయింది ఎప్పుడైతే మనము ఆ స్థితిలో పరాకాష్ఠ చెందుతామో ప్రకృతి మీద మనకి ఆ యొక్క ఆధిపత్యం ఊహిస్తుంది జీసస్ క్రైస్ట్ గారికి వచ్చింది మనకెందుకు రాదు శంకరాచార్య వారు కరిగిన సీసం తాగారు ఆయనకేమీ కాలేదు మరి మనకెందుకు అవుతుంది శంకరాచార్యుల వారు కానీ శ్రీ జీసస్ క్రైస్టు వారు కానీ వీళ్ళంతా కూడాను ధ్యాన యోగ సిద్ధులు అప్పుడు ఈ శరీరము భౌతికకాయము ఈ మాంసపిండము మంత్రపిండమైపోతుంది ఏమైనా చేయవచ్చు తినవచ్చు తినకుండా ఉండవచ్చు ఆయన వైను తాగాడు అంటే ఎప్పుడు సెలబ్రేషన్ చేశాడు ఆయన సహగా తాగి చక్కగా తిని బతకండి అన్నాడు కనుక మన జీవితము హాయిగా పక్కపక్క నవ్వుకోవడం కోసమే కానీ ఏడవ కోసం కాదు సెలబ్రేట్ ను ఏ విధంగా సెలబ్రేట్ చేయదలుచుకున్నావు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకో ఏడవడానికి ఎప్పుడు కారణం లేదు ఎప్పుడు నవ్వుతూనే ఉండు సెలబ్రేట్ యువర్ లైఫ్ ఆయన చనిపోతూ ఆయన శిలో వేయబడుతూ అన్న మాటలు ఓ లార్డ్ దీస్ పీపుల్ డోనాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ పార్డందం వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళని వదిలిపెట్టేసేయన్నాడు ఆయన మనం ప్రపంచంలో వాడు అన్నాడు వీడిట్లా అన్నాడని చెప్పేసి ఇంతసేపు మనం కుంచుకుపోతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం వాడు ఎవరన్నా ఏదన్నా అన్నారంటే వాడి అజ్ఞానం వల్ల అంటున్నాడు అని వాడిని వదిలిపెట్టేసేయాలి కానీ దాన్ని పదే పదే తలుచుకుంటూ మనం కుమిలిపోతుండడం అనేది అది క్రిస్టియన్ పద్ధతే కాదు రివెంజ్ తీసుకోవడం అనేది పగ తీర్చుకోవడం అనేది అది క్రిస్టియానిటీ కాదు వాళ్ళ మీద సానుభూతి ఎవరైతే మన పట్ల అన్యాయంగా ప్రవర్తించారో వాళ్ల పట్ల సానుభూతితో కరుణతో వ్యవహరించడమే క్రిస్టియానిటీ ఓ లా లాడ్ పీపుల్ డూ నాట్ నో వాట్ ది ఆర్ డూయింగ్ పాడంతం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అవ్ఞాన స్థితిలో ఉన్నారు జీసస్ క్రైస్ట్ యొక్క ప్రబోధాలు మనకి ఏ బైబిల్ చదివినా దొరుకుతాయి ప్రతి ఒక్కళ్ళు చదవాలి పిరమిడ్ మాస్టర్లు విధిగా ప్రతిరోజు భగవద్గీత చదివినట్టు బైబిల్ చదవాలి న్యూ టెస్టిమెంట్ చదవాలి చదవకపోతే ఏమి లాభం ఈ చదవడాన్ని ఏమంటామంటే స్వాధ్యాయము అంటాం బైబిల్ అనేది ప్రతి చదవాలి చదవకపోతే జీవితంలో అతి ముఖ్యమైన మాస్టర్ని కోల్పోతారు క్రిస్టియన్స్ భగవద్గీత చదవాలి హిందువులందరూ మరి బైబుల్ చదవాలి జీసస్ ని మనం కరుణామయుడు అంటున్నాము ప్రతి ఒక్క మనిషి కూడాను కరోనామయుడు కావాలి అప్పుడే క్రిస్టియన్ అయినట్టు లేకపోతే కానట్టు గౌతమ బుద్ధుడి జీవితంలో కూడాను రెండు మనకి అవగతం అవుతాయి ఒకటి ప్రజ్ఞ రెండు కరుణ జీసస్ క్రైస్ట్ జీవితంలో కూడాను అవి రెండు అవగతం అవుతాయి ఒకటి ప్రజ్ఞ రెండు కరోనా జీసస్ క్రేష్ఠ మహాప్రజ్ఞావంతుడు జీసస్ క్రేష్ఠ మహాకరుణామయుడు ప్రజ్ఞ లేని వాళ్ళు ఎప్పుడూ కరుణ చూపించలేరు అసంభవము ధ్యానం చేయడం ద్వారానే సత్యము అనుభవం అయినప్పుడు ప్రజ్ఞ అనబడుతుంది బ్రహ్మ అంటే నేనే అంత అని తెలుసుకున్న విశేషమైన ప్రజ్ఞానమే బ్రహ్మజ్ఞానము అక్కడి నుంచి కరోనా నువ్వు వేరే నేను వేరే అని తెలుసుకున్నప్పుడు కరోనా ఎందుకు వస్తుంది రాదు కదా నువ్వు నేను ఒకటి అని తెలుసుకున్న ఆ స్థితి నుంచి ఆ ప్రజ్ఞానం నుంచే ఆ బ్రహ్మజ్ఞానం నుంచి బ్రహ్మత్వం నుంచి బ్రాహ్మణత్వం నుంచే కరోనా మొదలవుతుంది అక్కడి నుంచే మనం సహజంగా కరుణామయలమవుతాము జీసస్ క్రైస్ట్ని కరుణామయుడు అన్నారు ఆయన ప్రజ్ఞానం లేకుండా బ్రహ్మజ్ఞాని కాకుండా ఆయనలోంచి ప్రసరించిన కరోనా ఆయనలోంచి ప్రసరింపజాలదు ప్రతి ఒక్కళ్ళు కూడాను నువ్వు కావాలి జీసస్ క్రైస్ట్ లాగా అంటే ఆయన లాగా ప్రజ్ఞావంతులు కూడా కావాలి ఆ ప్రజ్ఞ ధ్యానం ద్వారానే వస్తుంది కనుకనే సీకి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అని ఆయనే చెప్పాడు లవ్ దై విత్ ఆల్ దై హార్ట్ అని ఆయనే చెప్పాడు నిన్ను నువ్వు ప్రేమించుకో నీ యొక్క దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించు అది మట్టమట చేయవలసింది ప్రజ్ఞ సంపాదించుకోవడం మొట్టమటది మరి కరుణ చూపించవలసింది రెండవది రామకృష్ణ మిషన్ మోటో కూడా అదే మరి శ్రీ రామకృష్ణుడు శ్రీ వివేకానందువారు రామకృష్ణ మిషన్ ద్వారా అందించిన సందేశం ఏంటంటే ఆత్మనో మోక్షాయ జగత్హితాయ చ ఆత్మకి మోక్షము తర్వాత జగత్ आत्मक मोक्षम लेकिन जगत ओक हित संभव आत्मयुक्त मोक्षमें तुम प्रेमितुड़ द्वारा लव दार आत्म ओक मोक्षमें किंगडम आफ् ड प्रवेश तरवा जगत हिता अंत मन के हित जो आ दारे आ मारने मन पदर की एपड़क अला चूपूमे प्रबोधिस्टमें करुण రొట్టె కావలసిన వాళ్ళకి రొట్టె ఇవ్వాలి ఆత్మజ్ఞానం కావలసిన వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇవ్వాలి ఆత్మజ్ఞానం కావలసిన వాళ్ళకి రొట్టె ఇస్తే ఏమీ లాభం లేదు వాళ్ళ రొట్టె వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మజ్ఞానం వాళ్ళ దగ్గర లేదు వాళ్ళకి అది ఇవ్వాలి దీనులకు కేవలం దేహంలే దేహాలే తాము అనుకుంటున్న వాళ్లకు రొట్టె తప్పకుండా ఇవ్వాలి తర్వాత వాళ్ళని ఆత్మజ్ఞులుగా తయారు చేయడం కోసం ఇతో అధికంగా ప్రయత్నం చేయడమే కరోనా అనబడుతుంది కరుణ అనేది అనేక స్థరాల్లో ఉంటుంది భౌతిక స్థరంలో కరుణ బుద్ధి స్థరంలో కరుణ మరి ఆత్మస్థరంలో కరోనా చక్కటి చదువు నేర్పించడం ఇంగ్లీష్ నేర్పించడం తెలుగు నేర్పించడం సంగీతం నేర్పించడం ఇవన్నీ కూడాను బుద్ధి స్థరంలో కరుణ మన ఆత్మజ్ఞానం నేర్పించడం ఆధ్యాత్మిక స్థరంలో కరుణ ఆకలిగా ఉన్న పొట్టకు రెండు రొట్టెముకలు ఇవ్వడము భౌతిక స్థలంలో కరుణ కరుణ అనేది అన్ని స్థరాల్లో ఉంటుంది అన్ని స్థరాల్లో కరుణగా కరుణామేడుగా ఉండడమే జీసస్ క్రైస్ట్ యొక్క విశిష్టత ఆకలిగా ఉన్న వాళ్ళకి రొట్టెముకలు ఇచ్చాడు సముద్రంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఆ తుఫాను ఆపాడు ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చాడు ధ్యానం తెలియని వాళ్ళకి ధ్యానం నేర్పించాడు జీవితంలో ఎటు పోవాలో తెలియని వాళ్ళకి జీవితంలో ఎటు పోవాలో ఎలా పోవాలో తెలియజెప్పాడు మార్గము చూపించాడు గమ్యము చూపించాడు ఇదే కరుణ అంటే కరుణ యొక్క విశ్వరూపమే జీసస్ క్రైస్టు ధ్యానం యొక్క విశ్వరూపమే మరి ఆ పరమశివుడు ఆ మరి సరియైన మార్గము సరియైన జీవిత విధానం యొక్క విశ్వరూపమే గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గం కరుణ యొక్క విశ్వరూపమే జీసస్ క్రాయిస్ట్ సరియైన బోధన యొక్క విశ్వరూపము బుద్ధుడు సరియైన కరుణ విశ్వరూపము జీసస్ క్రాయిస్ట్ ఇలాగా అందరి మనం అన్నీ నేర్చుకుంటూ ఉండాలి మౌనం యొక్క విశ్వరూపము రమణ మహర్షి ఆయన జీవితం అంతా మౌనంగా ఉన్నాడు మౌన ప్రబోధం ఇచ్చాడు మౌనము యొక్క విశిష్టత గురించి చెప్పాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఆదర్శ సూత్రాల్లో మౌనము నాలుగవది ధ్యానము మొట్టమొదటిది రెండవది స్వాధ్యాయము కనుక జీసస్ క్రైస్టు ధ్యానము చేయమని చెప్పాడు అయన చెప్పిన మాటలు మనం స్వాధ్యాయం చేయవలే మననము చేయవలే శ్రవణము చేయవలే మననము చేయవలే నిర్ధ్యాసను చేయవలే సాక్షాత్కారం పొందవలే రోజు మనం జీసస్ క్రైస్టు యొక్క మాటలు వినాలి రోజు ఆ బైబుల్ చదవాలి న్యూ టెస్ట్మెంట్ చదువుతూనే ఉండాలి నర నరాల్లో ఇంకిపోవాలి జీసస్ క్రైస్టు ఒక పదమూడుగు మంది శిష్యులను తీసుకుని వాళ్ళని బాగా తయారు చేశాడు మను కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమందిని ఏర్కొని వాళ్ళని పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వాలి శిక్షణ ఇవ్వాలి వారి ద్వారా మరి ఆ క్రిస్టియానిటీ అనేది స్థాపింపబడింది కనుక మనకు తెలిసింది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మనకి తయారు చేస్తే మనలాగా వాళ్ళని తయారు చేస్తే వాళ్ళు ప్రపంచాన్ని అంతా తయారు చేస్తారు ప్రతి మనిషి ఒక జీసస్ క్రైస్ట్ కావాలి ప్రతి మనిషి పదమూడు మందికి చెప్పవలే గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఐదు వందల మందిని అర్హతలుగా తయారు చేశాడు శ్రీ జీసస్ క్రైస్టు మరి పదమూడు మందిని అర్హతలుగా తయారు చేశాడు ఆ పదమూడు మంది అర్హతలు ప్రపంచానికి అర్హత గురించి దివ్యంగా ప్రబోధించారు అదే మనకి ఇప్పుడు వచ్చిన క్రిస్టియానిటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు जीसस् क्रेस्ट फोटो पेको पूजन चर्च का चर्चम का दूसरी मजीद के का मोहम्मद तैयार कावाली जीसस्ला तैयार कावाली श्रीकृष्णुला तैयार कावाल बुद्धुड़ा तैयार कावाल आये नाकना कागल का रहा ఆయనకన్నా ఎక్కువ ఎక్కడా సృష్టిలో ఇవ్వబడు లేడు అదే అత్య అత్యున్నతమైన స్థితి వీరందరూ కూడాను అత్యున్నతమైన స్థితిని సంపాదించు అంతకన్నా ఉన్నతమైన స్థితి లేదు అసంభవం నేనే అంతా అంతా అన్నదానికన్నా ఉన్నతమైన స్థితి ఎక్కడ ఉంటుంది ఉండదు కదా కనుక ఆ స్థితే మానవాళ్ళకి ఆదర్శమైన స్థితి వీరంతా జగద్గురువులు ఆ స్థితికి మనం చేరాలి అందుకోసమే సాధన మన వాక్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నోట్లోంచి ఏ మాట వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి ముఖ్యంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం నేర్చుకోవాలి అందరినీ పొరుగువారిని మనం ప్రేమించాలి ఎక్కడ మనం ఉంటే మన పక్కన వాళ్ళందరూ మన పొరుగువాళ్ళు ఇక్కడ నేను ఈ ఈ సంజయ్ నాకు పొరుగువాడు ఆ పొరుగు వాడిని ప్రేమించాలి ఇక్కడ సంజయ్ని ప్రేమించకుండా ఇంకెక్కడో ఎవరిని ఎలా ప్రేమిస్తాను నేను ఆయన చక్కగా ఈ యొక్క రికార్డ్ చేస్తున్నారు ఆయన ఆయన ప్రేమించాలి ఆయన నన్ను ప్రేమించాలి ఇప్పటికి ప్రస్తుతం ఇద్దరం పొరుగువాళ్ళము ఎక్కడ ఎప్పుడు ఎవరితో మనం ఉంటే వాళ్ళు మన పొరుగువాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించాలి అంటే అది అర్థము ఎక్కడో ట్రైన్లో వెళ్తున్నాము అక్కడ పొరుగువాళ్ళు ఆ ట్రైన్లో ఉన్నవాళ్ళు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కాను ఒక మనము ఎక్కడున్నా కూడాను కరుణామయ్యం కావాలి దానికి ముందు ప్రజ్ఞావంతులం కావాలి శివప్రసాద్ గారు ఈరోజు మనం అన్ని విషయాలు తెలుసుకోవడము విశ్లేషించుకోవడము శ్రీ జీసస్ క్రైస్ట్ గారించి అది అసంభవము కానీ అన్నీ చర్చించుకున్నాము ఆయన గురించి సర్వము తెలుసుకున్నాము ఇంతకన్నా మౌలికంగా తెలుసుకోవాల్సింది లేదు కనుక ఈ మౌలికంగా సంపూర్ణంగా శ్రీ జీసస్ క్రైస్ట్ గారి గురించి ప్రబోధనాలు వారి ప్రబోధనలు మనం తెలుసుకున్నాము వాటిని పదే పదే మనం వింటుందాము మరి ఆచరిస్తుందాము మనం కూడా వారిలా తయారవుదాము థ్యాంక్ వెరీ మచ్ శివప్రసాద్ గారు